వామే కవీక్రవస్త జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణ్యోపిసాపణాధిపత సాశివసాచార్యపర్య వందే గులు పరంపరా ఓం భద్రమే కన్నే విష్ణుమయానువా పశ్యేమాక్షజప్తనూ స్వస్తిన ఇంగో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విష్వేదా స్వస్తిన స్తాక్ష్యోష్ స్వస్తినో బృస్పతి ధాతు శాంతిశాశాంతి ద్రవ్య ద్రవ్యేతు సదీ ద్రవ్యవమో ధర్మాణోపద్య సో కారణకార్యభావము ఆత్మకు పోసాగుతాము ధర్మానాం అంటే ఆత్మ ధర్మము అంటే ఆత్మ నేను అనే మౌలిక అనుభవంలో కారణకార్యభావము ఉండదు దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా నేను కంటే భిన్నములు మనాత్మలు ఈ అనాత్మల యొక్క పరిణామము అవి ద్రవ్యరూపములు కనుక ఈ అనాత్మ చెందేటువంటి పరిణామాల్లో కారణకార్యభావాలు ఏవైనా ఉంటే ఉండొచ్చండి కానీ ఆత్మస్వరూపంలో కారణకార్యభావము పొసగదు కాబట్టి కారణకార్యభావము ఉండదు అంటే అర్థమేంటి మనం రెండు రకాల సమస్యలతోటి మనం సతమతమవుతాం ఒకటి హేతుకర్మ ఫల హేతు ఫల ఆవేశం హేతు ఫలావేశం ఉంటుంది కదా యావత్ హేతు ఫలావేశం ఉంటుంది ఎంతవరకే హేతు ఫలంలో ఆవేశం ఉంటుందో అంతవరకు వీటి సంసారంగా ఉంటాడు అంటే నేను కర్తను ఈ కర్మను చేశాను దీనికి ఫలాన్ని పొందుతున్నా హేతు అంటే ఏది ఏది కారణం ఫలా అంటే రిజల్ట్ సో ఎఫెక్ట్ అండ్ ఫలా ఎఫెక్ట్ సో ది కాజ్ అండ్ ఎఫెక్ట్ సో ఈ హేతుఫల ఆవేశం ఉన్నంత వరకు కూడా సంసారం అలా కొనసాగిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను పూర్వజన్మలో చేసుకున్న కర్మల రూపంగా ఈ జన్మలో ఈ దేహం వచ్చింది ఇప్పుడు ఈ దేహంతో చేస్తున్న కర్మల రూపంగా నెక్స్ట్ జన్మలో మరో ఒక ఫలం వస్తుంది ఇంకో దేహం వస్తుంది ఈ కర్మ చేస్తే స్వర్గంలో దేహం వస్తుంది ఆ కర్మ చేస్తే నరకంలో దేహం వస్తుంది మరో రకంగా చేస్తే మళ్ళీ మనుష్య దేహమే వస్తుంది అని ఈ విధంగా ఈ హేతుఫల ఆవేశంలో మనిషి గీస్తూ ఉంటాడు మీరు గమనించడం లేదు మొత్తం సమాజం అంతా కూడా ఆ ఆవేశంలోనే ఉంటుంది హేతు ఫలావేశంలోనే ఉంటుంది యావద్ధేతు ఫలావేశవద్ధేతు ఫలోదయ మీరు హేతుఫలములు ఆవేశంలో ఉన్నంత కాలము హేతుఫలములు ఉదయిస్తూనే ఉంటాయి ఇది ఒక తరంగా వచ్చింది అంటే వెనకాయలు మరో తరంగా వస్తుంది ఆ తరకాలు ఇంకో తరంగా వస్తుంది ఆ వెనకాలు ఇంకో తరంగా వస్తుంది అలా తరంగాలు వస్తు ఉంటాయి ఇప్పుడు బాల్యల్లో ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటే మనకి తెలిసిపోతుంది బాల్యల్లో ఏవేవో ఇబ్బందులు సమస్యలు మనం ఎదుర్కొన్నాం వాటికి ఏవో రెమెడీస్ ఏవో చేశాను ఆ సమస్యలు అలా వచ్చాయి పోయాయి పోనీ ఆ సమస్యలు వచ్చి పోయిన తర్వాత అయిపోయిందా లేదు ఇంకేమో కొత్త సమస్యలు వచ్చాయి అవి వాటి పరిష్కారాలు అయినవి అయ్యాయి అవి పోయాయి తరంగాలు వచ్చిపోయేట్టుగా అత ఇది ఎక్కడికైనా ఆగడం అనేది ఉంటుందా ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇప్పుడు ఒక కొత్త సెట్ ఆఫ్ సమస్యలు వస్తున్నాయి వాటికి పరిష్కారాలు చూసుకుంటూ కరెక్షన్ చేస్తున్నాం యావద్ హేతు ఫలాదేశా తావద్ హేతుఫలోదయ కాబట్టి ఈ కార్యకారణ భావంలో మనిషి తనను తాను విధించుకుంటాడు దీన్ని అంటే అర్థం ఏమిటి ఈ బికమ్ ఏ ప్రాసెస్ కార్యకారణ భావము అంటే కారణం నుంచి కార్యం పెడుతుంది అంటే ఇది చెత్త కారణం అంటే కాలంలో ముందు ఉండేది కార్యం అంటే కాలంలో తర్వాత ఉండేది ఈ విధంగా కాలము అనే బంధంలో మనిషి చిక్కు కాబట్టి ఈ కారణ కార్యభావంలో తనను తాను ఫిక్స్ చేసుకోకూడదు ఒకసారి నేను ఎక్కడో చదివాను ఒక ఆయన మహాత్మా గాంధీ గారికి ఉత్తరం వేశారు ఆంతరంగికులు ఏమైనా ఉత్తరం వేశారంటే మీ ఆరోగ్యం ఈ మధ్య నేను మిమ్మల్ని చూసినప్పుడు మీ ఆరోగ్యం బాగుండలేదు మీరు చాలా చిక్కిపోయి ఉన్నారు అంటే కాబట్టి మీరు మరణము అనేది మీకు తొందరగా రాకూడదు కాబట్టి మీరు భగవంతుడిని ధ్యానం బాగా చేస్తే మీకు భగవంతుడు మరణం రాకుండగా తొందరగా రాకుండా చేస్తాడు అని రాశాడు ఒక దానికి మహాత్మా గాంధీ గారి రిప్లై ఏమనిచ్చారంటే భగవంతుని ధ్యానము అది నా హృదయానికి చాలా ప్రేమాస్పదమైన విషయం నువ్వు భగవంతుని ధ్యానం చెయ్యి అన్న మాట మాత్రం నాకు బాగా నచ్చింది కానీ మరణానికి భయపడి ఆ కారణంగా భగవంతుని ధ్యానం చేయటం మాత్రం నాకు సమ్మతం ఒక నేను భగవంతుని ధ్యానం చేయడానికి మరణానికి భయపడి మాత్రం నేను చేయడం ఇష్టపడను మరణ భయం లేని విధంగా భగవద్ ధ్యానం చేయటం నాకెంతో ఆనందదాయకము అని ఉత్తరంగా సరే చూడండి ఎలా ఉంది మనం సమాజంలో ఏం చూస్తాం మరణానికి భయపడి పూజలు వ్రతాలు హోమాలు దానాలు చేస్తూ ఉంటారు మరణానికి భయపడి చేస్తారు షష్టిపూర్తి ఎందుకు చేస్తారనుకుంటున్నారు ఈ షష్టి పూర్తి చేసుకున్న వాళ్ళందరి మీద లేదా అటాక్ చేస్తున్నానని మీరు అనుకోవద్దు ఇంతే నేను అసలు షష్టి పూర్తి ఎందుకు చేస్తారు మీరు సంకల్పం ఎప్పుడైనా ఉంటే పురోహితులు ముక్కు పట్టుకోమంటే ముక్కు పట్టుకోవడం జేవ పట్టుకోమంటే జేవ పట్టుకోవడం కోడళ్ళు ఈ గోలే తప్ప అసలు ఆ సంకల్పంలో ఏం చెప్తున్నాడో ఎప్పుడైనా ఆలోచన చేస్తే మీకు విషయం తెలుస్తుంది షష్టి పూర్తి అంటే మనం చేసే వైదిక కర్మలన్నీ కూడా సోషల్ అకేషన్స్ కింద మారిపోయాయి ఉపనయనం వైదిక కర్మ కానీ అది ఒక సోషలైకేషన్ కింద వివాహము అంతే ఇవన్నీ వైదిక కర్మలు వివాహ సంస్కారం కామకోటి పెద్దవారు అనివ్వరు వివాహానికి డబ్బు తక్కువగా ఉందంటే డబ్బు ఎందుకు ఏడుగురు ఉంటే చాలు వివాహానికి అనివ్వాలి టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఒక చాలు వివాహానికి అనివ్వాలి నిజంగా ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు యువకుడు యువతి పురోహితుడు అయిపోయి ఏం చేసుకుంటారు మీతో అంటే అక్కర్లేదు నేను డబ్బు తక్కువ ఈ మొహం ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ వైదిక కర్మలు షష్టిపూర్తి కూడా వైదిక కర్మ దాంట్లో సంకల్పం ఏమిటంటే మరలా భయంతో చేస్తాడు ఆ మృత్యువుకి ఉగ్రవస్థ దేవత అని పేరు సో ఆ విధంగా ఉంటుంది మృత్యువు రాకు రాకూడదు కాబట్టి ఆ విధంగా కర్మ మంచిదే కర్మ నేనేమీ ఉంటాం లేదు కర్మ వినక్కలు ఉండే ప్రేరణ కర్మీ మత్ బునో కర్మయోగినో అది పాయింట్ కర్మీ కాకూడదు కర్మయోగి కావాలి కర్మికి కర్మయోగికి తేడా ఏమిటంటే కర్మ వినక్కాలుండే ప్రేరణ తేడా మృత్యువుడు భయపడే కర్మ చేస్తే వాడు కర్మి అవుతాడు ఈశ్వరుని అనుగ్రహం కోసం ఆత్మజ్ఞానం కోసం కర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి కోసం కర్మ చేస్తే ఒక కర్మయోగం అవుతుంది కాబట్టి కారణకార్యభావము ఆత్మస్వరూపానికి అన్వయించదు ఎందుకంటే ద్రవ్యం ద్రవ్యస్య హేతు స ఒక ద్రవ్యము ఇంకొక ద్రవ్యానికి హేతు అవుతుంది కారణమవుతుంది కానీ ఆత్మ ద్రవ్యం కాదు కాబట్టి ఇంకొక కారణానికి ఇది కార్యము కాదు తాను స్వయంగా ఇంకొక కార్యానికి కారణము కాదు అని ఆ విధంగా వ్యాఖ్యానం ఇది ఈ వివరణ ఏమంటే ఆత్మ ఇప్పుడు ప్రపంచం భాషిస్తోంది ప్రపంచం మనకే భాషిస్తోంది ఎలా భాషిస్తోంది ప్రపంచము ఇంద్రియముల ద్వారా భాషిస్తోంది ఇంద్రియాలు లేకుండా ప్రపంచం భాషించదు ఇప్పుడు ప్రపంచమంతా అది పంచ ఐడెంటిటీ యొక్క సమావేశానికి ప్రపంచం అనిపేరు అంటే కళ్ళతో చూచేది చెవులతో వినేది ముక్కుతో ఆస్వా అఘ్రానించేది నాలుకతో ఆస్వాదించేది చర్మ ధ్వగీంద్రియంతో స్పృశించేది ఇవి కలిస్తే ప్రపంచం అనిపారు ఎవడన్నా ఐదు బదులు నాలుగే ఉన్నాయనుకోండి వాడి ప్రపంచంలో ఒక పార్ట్ ఉండదు ఇప్పుడు చెవిటివాడు ఉన్నాడు అనుకోండి వాడికి శబ్ద ప్రపంచం ఉండదు రూప ప్రపంచం ఉంటుంది గంధ ప్రపంచం ఉంటుంది రసప్రపంచ భోజనం అది కూర పప్పు ఉప్పు ఇవన్నీ కబుర్లు వాళ్ళే చెప్తాడు రసప్రపంచం ఉంటుంది తర్వాత స్పర్శ ఉంటుంది కానీ శబ్ద ఉంటుంది అలాగే గురుడివాడికి పుట్టు గురుడి వాడికి ఉండదు కాబట్టి ఇంద్రియముల ద్వారా ఏది అనుభవానికి వస్తుందో అది ప్రపంచం ఇప్పుడు ఇంద్రియములు మీకు నిరంతరంగా ఉంటాయా ఉండవు ఉన్నప్పుడు ఉంటాయా లేనప్పుడు లేదు ప్రపంచం కూడా అంతే సినిమా సినిమా ఎప్పుడు ఉంటుంది మీరు చూసి వెళ్ళి ఇక్కడ వెళ్ళి అర్థం కూర్చొని చూసుకుంటే ఉంటుంది ఉండదు సినిమాలో హీరో పాపం చాలా కష్టపడుతున్నాడండి హీరోయిన్ విలం పట్టుకుపోయాడు ఎత్తుకుపోయాడు హీరో నాలా కష్టపడుతున్నాడు ఆ కష్టం మీరు మీకు అనుభవానికి వస్తుంది శృంగార రసం ఈ రసాలనే అనుభవానికి వస్తాయి ఎప్పుడు టికెట్ కొనుక్కుని వెళ్ళి దాని తీసుకుంటారు లేకపోతే ఉంది అలాగే ఈ ప్రపంచం కూడా అంతే ఇప్పుడు ప్రపంచం అనుభవానికి వచ్చినప్పుడు నేను అనే ఆ చైతన్యం ఉంటుంది చైతన్యం లేదే ప్రపంచం అనుభవానికి ఎలా కూడదు కర్ణు వీళ్ళు కర్ణు ఏమీ లేదు పశ్యం చక్షు ఆత్మకే పశ్యన్ను చక్షునితి వ్యవహార అనేది ఉదాహారణ్య గొప్పనిషత్తు ఆత్మే ఆత్మచైత ఆత్మంటే ఎరువుక ఆ చైతన్యమే అదే చూచే సమయంలో దానికి కన్ను అని పేరు పెట్టారు ఆత్మచైతన్యమే వినే సమయంలో చెవి అని పేరు పెట్టారు సో శృణ్వన్ శ్రోత్రం సో ఆ విధంగా అంతా ఆత్మస్వరు ఆత్మ చైతన్యం తప్ప ఇంకేం లేదు కాబట్టి ఈ ప్రపంచము నువ్వు ఏదైతే అదంతా కూడా ఇంద్రియముల ద్వారా ఆ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంద్రియాలని కళ్ళు మూసేశారనుకోండి రూప ప్రపంచం పోయింది ఒక లేదంటే చైతన్యం అలాగే ఉంటుంది వినడం మానేశారనుకోండి చైతన్యం అలాగే ఉంటుంది శబ్ద ప్రపంచం ఉంటుంది గంధము అదే అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఫ్యాషన్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారంటే సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని రాసుకుంటూ ఉంటారు ఈ అవి ఏవో ఉంటాయి వాటికి పేర్లు బవల్ ఏదో ఒక సుగంధ అలాగే ఫ్రెంచ్ పెర్ఫ్యూన్స్ అవన్నీ సుగంధ ద్రవ్యాలు అవి రాసుకుంటూ ఉంటాయి రాసుకుంటే వాళ్ళకు ఒక ప్రపంచం ఒకటి నిర్మాణం అవుతుంది గంధ ప్రపంచం ఇప్పుడు నాలాంటి వైదికుడికి ఏ ప్ర గంధ ప్రపంచమే ఉండదు ఏముండదు మనకున్న గంధ ప్రపంచం వల్ల ముక్కు సత్యాలు పంచస్తుందా చేయట్లేదు ఇక్కడ పోతే సరీ గంధ ప్రపంచమే ఉంటుంది సబ్బు ఉందనుకోండి గంధం కోసమా శరీరం యొక్క మాలిన్యం కోసమా గంధం కోసం కాదు కాబట్టి సభ్యులు ఏ సువాసన ఇస్తుందని ఆలోచించేంత టైం ఎవరికి కాబట్టి గత ప్రపంచం ఇంచుమించు లేదు నేను ఢిల్లీలో ఒకసారి కరోల్ బాగ్ స్ట్రీట్లో వెళ్తుంటే మహారాజా అయ్యే అంటాడు ఒక ఆయన అంటే కొంత ప్రత్యేకత మహరాజు అయ్యాడు అప్పుడప్పుడు ఈ మహారాజులు చాలా డబ్బులు కూడా ఖర్చు పెడతారు దగ్గర ధనం ఉంది ఎందుకోసం వాడేది చెల్లి తక్కువ వాటి మహరాజ్ ఆయన అంటే ఏ విధంగా చూస్తే షాప్ అది కరోల్బాగ్ కరోల్ బాగ్ ఏరియా మీకు ఉండుంటుంది చాలా రద్దీగా ఉంటుంది అది ఏమిటంటే పెర్ఫ్యూమ్ షాప్ సో షాప్ పేరు చూసి నేను వెళ్ మహరాజు అందరూ అందరితో అయ్యే మన షాప్తో పావం తీ అని అంటే నాకు పెర్ఫ్యూమ్స్ అక్కర్లేదా నీకు పెర్ఫ్యూమ్స్ చూడు అంటాడు ఒక పెర్ఫ్యూమ్ చూపించాడు అది లక్ష రూపాయలు దొరికింది చిన్న సీసా లక్ష రూపాయలు అది రోజెస్ నుంచి చేశాడు ఒక టన్ రోజెస్ని గులాబీల నుంచి వచ్చింది మీకు వంద రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఏదైనా తీసుకోమంటాడు నాకెందుగా పెర్ఫ్యూమ్స్ అంటే వెళ్ళ మీరు పెన్ఫ్యూమ్స్ పెట్టుకుని ఉపన్యాసం చెప్తూ బాగుందని ఇదిగో ఉంటుంది అక్కడ కరోల్ బాగ్ వాళ్ళు అలా ఉంటారు వాళ్ళు మనిషిని పట్టుకుని ఏదో ఒకటి అట్టగడితే కానీ వదిలిపెట్టారు సో సో గంద అదో పెద్ద ప్రపంచం ఆ ప్రపంచం మనకి లేదు మన మన చైతన్యంలో లేదు అదంటే ప్రపంచోపశమం శాంతం కాబట్టి మీరు ఆత్మనిష్ఠులై ఉండటానికి ఈ ప్రపంచాన్నంతా కూడా ఉపశమనం చేసేయాలి అంటే చల్లారి ఇట్లా చేసేయాలి శాంతం అప్పుడు ఆ శేషించేటువంటి చైతన్యం అది శివం అద్వయం రెండవది లేనిది దాని ఎందుకు కారణకార్యభావం ఏముంటుందండి అదే ఆత్మ అంటే ఆ ఆత్మలో కారణకార్యభావం ఏముంటుంది కాబట్టి ఎక్కడైనా ఒక ద్రవ్యం నుంచి మరో ద్రవ్యం పుడుతున్నప్పుడు ఆ కారణకార్యభావాన్ని ప్రకాశింపజేస్తుంది చైతన్యం తప్ప చైతన్యానికి స్వతహాగా కారణకార్యభావం ఏమీ ఉండదు ఇది అక్కడ చెప్తున్నటువంటి తత్వం ఇప్పుడు మీరు ఈ శబ్ద స్పర్శ ఇవన్నీ ఉన్నాయి ఇవి ఇవి గుణము శబ్దము గుణము ఆకాశం యొక్క గుణము శబ్దం వాయువు యొక్క గుణము స్పర్శ ఇవి గుణములు అలాగే ధర్మము అధర్మము మొదలైనవి క్రియలు క్రియ అనగానే ధర్మం అవుతుంది లేకపోతే అధర్మం తర్వాత జాతి జన్మ మృత్యువు ఇలాంటి ద్వంద్వములు ఈ గుణములు ఈ ధర్మాధర్మాది క్రియలు జాతి జన్మా మృత్యువు మొదలైనటువంటి ద్వంద్వములు ఇవన్నీ కూడా కేవలము భా ఆభాసం మాత్రం నియర్ అఫియరెన్సెస్ అంత గురించి వాటికి వాస్తవికత లేదు ఇవి ఆ విధంగా ఎందుకు దృష్టిగోచరం అవుతున్నాయి అంటే అవి ఇంద్రియముల కారణంగా ఆ రచన ఆ స్ట్రక్చర్ కూడా మనకు అనుభవానికి వస్తుంది గంధం ఎందుకు అనుభవానికి వస్తుంది జ్ఞానేంద్రియం కారణంగా గ్రంథం అనుభవానికి వస్తుంది చైతన్యం మైనస్ ధ్యానేంద్రియము గంధం అనేది ఉండదు చైతన్యం మైనస్ శ్రోత్రేంద్రియము నామం అనేది ఉండదు శబ్దమే లేకుండా పోతుంది కాబట్టి ఈ ఇంద్రియముల రచన వలననే గుణములు శబ్దస్పర్శాది గుణములు ధర్మాధర్మాది క్రియలు తర్వాత సుఖ దుఃఖాది జన్మ ఇవన్నీ కూడా ఇంద్రియముల కారణంగానే ఇవి మనకు అనుభవానికి వస్తున్నాయి ఇంద్రియముల రచన తప్ప వీటిని అన్నిటినీ పరికట్టుకుని ఎవడో దేవుడు రచించి పెట్టాడు అని ఏమీ లేదు ఇదంతా కూడా ఇంద్రియముల యొక్క రచన కేవలము అభాస ఇంద్రియములతో మనస్సు కూడా పెట్టుకోండి ఇంద్రియములు మనస్సు కలిసి చేసేటువంటి నిర్మాణము ఇది అంతా కూడా అభాస తప్ప సినిమాలో లాగా సినిమాలో ఆ ఫిలింగలో ఉండే వాసనలే ఆ సినిమాలు అలా నిర్మాణం చేస్తే తప్ప అంతకంటే వేరే నిర్మాణం ఏమి ఇప్పుడు సినిమా తెర మీద ఒక రావి చెట్టు పెద్ద మహావృక్షం చూశాననుకోండి ఆ వృక్షానికి వయస్సు ఎంత క్షణం ఆ క్షణమే లేదు వయస్సు అంత పెద్ద వృక్షానికి వయస్సు క్షణం ఏమిటంటే కనీసం వెయ్యి సంవత్సరాలైనా ఉండాలంటే ఉంటుందా ఆ వృక్షాన్ని ఎవడు సృష్టించాడు దేవుడు సృష్టించాడా లేదు వృక్షమే లేదు ఆభాస కాబట్టి అక్కడ కారణకార్యభావం అన్నది వాస్తవముగా ఏమీ లేదు అయితే ఇంకో రకంగా చెప్పచ్చు ఇప్పుడు ఎలా అయితే అలాతము యొక్క స్పందన కారణము అని చెప్పచ్చు ఇప్పుడు అలాతంలో కనబడే ఆభాసలకి అలాతం యొక్క స్పందన కారణము అదేవిధంగా చైతన్యంలో ఉండే స్పందన వల్ల ఈ జగత్తు భాషిస్తోంది చెప్పడానికి చూడండి చైతన్యంలో స్పందన లేదు స్పంద ఆ మాట చెప్పారు కదా అదే విశేషం అచలత్వంతో విజ్ఞాన విశేష ఆ విజ్ఞానంలో స్పందన లేదు మరి స్పందన వల్ల రూపం భాషించింది లేని రూపం భాషించింది ఉన్నది కాదండి ఆ స్పందన కారణంగానే రూపం భాషించింది ఓకే కోపం ఆభాష స్పందన ఉందా లేదా స్పందన స్పందన కూడా ఆ భాష స్పందనాభా స్పందాభాష సో చిత్తదృశ్యము నిత్యయే చిత్తపందనము నిశ్చయే ఈ ప్రసంగం మనం చూసాం కాబట్టి స్పందన కూడా ఆత్మచైతన్యంలో లేదు కురిమి దగ్గర స్పందన ఉంటుంది దృష్టాంతంలో ఆ దృష్టాంతానికి దర్శాంతకానికి మౌలికమైన భేదం ఏమిటంటే అచలత్వం విజ్ఞానస్య విశేష కాబట్టి స్పందన కూడా ఆత్మస్వరూపంలో లేదు అంచేతనే ఈశావశ్యోపనిషత్తులో ఈ విషయాన్ని బాగా చెప్పారు తది ఏ జతి తన్నై జతి ఇప్పుడు మీరు రూపజ్ఞానం కలిగిందనుకోండి ఈ రూపజ్ఞానం ఎలా కలిగింది తదు ఏ జతి ఆ చైతన్యం కంపించింది ఏజుడు కంపనే చైతన్యం కంపించి స్పందించి రూపజ్ఞానం కలిగింది చైతన్యం యొక్క స్పందన వల్లనే శబ్దజ్ఞానం కలిగింది కాబట్టి రూపం మిత్ర శబ్దం మిథ ఓకే చైతన్యమే సత్యం తది ఏ జతి ఆ చైతన్యమే స్పందిస్తాం ఓహో అలాగా అయితే ఆ చైతన్యం నందు వాస్తవంగా స్పందన ఉన్నదా తన్నై జతి దాని ఎందుకు స్పందన లేదు అంటే శబ్దాది ప్రపంచాన్ని నిరాకరించడం కోసం స్పందనని స్వీకరిస్తాము శబ్దాది నిరాకరణమైన తర్వాత స్పందనని కూడా నిరాకరణ చేసి అల్టిమేట్గా శుద్ధ చైతన్యంగా మిగిలి ఉంటుంది తదే జతి తన్నై జతి కాబట్టి అంటే జగత్తు వైపు నుంచి చూసి జగత్తు యొక్క స్వరూపాన్ని నిర్ధారించాల్సి వచ్చినప్పుడు తదే అని చెప్తాం పరమార్థ దృష్టితో చూసినప్పుడు తన్నై అని చెప్తాం కాబట్టి వాస్తవంగా ఆత్మస్వ అఖండ సద్రూపమైనటువంటి పరమాత్మ చైతన్యమునందు ఈ ఐదు ఇంద్రియముల ద్వారా శబ్దస్పర్శాది ప్రపంచము వాస్తవంగా లేకున్నా ఉన్నట్లు కనబడుతున్నది కాబట్టి ఆత్మస్వరూపము నుండి కారణకార్యభావము కొసగదు అని నా అభిప్రాయం ఆత్మ జ్ఞానమది విజ్ఞానం జ్ఞానస్వరూపం జ్ఞానమునందు ద్రవ్యం కాదది ఆత్మద్రవ్యం కాదు ద్రవ్యం అయితే కారణకావ్యభావము ఉంటుంది కాబట్టి ద్రవ్యం కాదు ద్రవ్యం యొక్క లక్షణం ఏమిటంటే గుణాశ్రయం ద్రవ్యం క్రియాశ్రయం ద్రవ్యం శబ్దస్పర్శాది గుణములకు క్రియలకు అంటే చలనమునకు ఏది ఆశ్రయమవుతూ ఉంటుందో అది ద్రవ్యము ఇప్పుడు ఆత్మ చైతన్యము అది శబ్దస్పర్శాదులకు ఆశ్రయం కాదు శబ్దస్పర్శాదులు ఆత్మ చైతన్యమునందు వాస్తవంగా లేవు అలాగే క్రియ కూడా ఆత్మచైతన్యమునందు వాస్తవంగా లేదు కాబట్టి గుణాశ్రయము కాదు క్రియాశ్రయము కాదు కాబట్టి ఆత్మచైతన్యము ద్రవ్యము కాదు ఎప్పుడైతే అది ద్రవ్య నేను అనే అనుభవంలో ద్రవ్యత్వం ఉండదు అయితే దేహము నేను అనుకోబట్టి దేహము ద్రవ్యం కనుక ఆ ద్రవ్య ధర్మాలను వీడు ఆరోపించుకుంటాడు తన ఏంటో తప్ప దేహమే నేను అనుకోని సమయంలో శుద్ధమైన నేనుగా నిలిచి ఉన్నప్పుడు మీకు ద్రవ్య ధర్మాల అనుభవానికి రావు ఇప్పుడు గంధం ఉన్నదండి గంధం ముక్కును బట్టి మైన ముక్కుని మైనస్ చేస్తే గంధమే లేదు ముక్కును బట్టి ఇప్పుడు ముక్కు ఒకప్పుడు మూసుకుపోతుంది అప్పుడు గంధం తెలియదు గంధం తెలియకపోతే నేను లేకుండా పోతుందా నేను నేనుగానే ఉంటుంది విత్ గంధం నేను వితౌట్ గంధం నేను కానీ నేను లేకపోతే మాత్రం గంధం అనేది ఉండదు కాబట్టి నేను శుద్ధ చైతన్యము అది ద్రవ్యము కాదు గంధము అనే గుణములకు ఆశ్చర్యమయ్యే ద్రవ్యము నేను చైతన్యము కాదు అని ఆ విధంగా ఆత్మయందు ద్రవ్యత్వాన్ని ఆరోపిస్తే కానీ కారణకార్యభావము ఆత్మ ఆత్మద్రవ్యమైతే పుట్టింది ఈ ఫలానా ద్రవ్యం నుంచి ఈ ద్రవ్యం పుట్టింది అని మీరేమో జాతిని నిర్ధారిస్తే కారణకార్యభావం వస్తుంది అసలు ఆత్మద్రవ్యం కాదు అని ఆ విషయంగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు కూడా నేను మరణిస్తాను అని ఏ పని చేయకూడదు మంచి పనులు చేయాలి అంతేగాని నేను మరణిస్తాను అందుకోసం అని చేయకూడదు ఇప్పుడు ఒక ఆయన ఏమంటున్నాడంటే నా కొడుకులు నేను చచ్చిపోయా గోదానం వాళ్ళు ఇస్తారు ఈ రోజుల్లో గోదానం ఇవ్వరు వాళ్ళు బిజీగా ఉంటారు ఆర్డే లీవ్ పెట్టి కర్మ చేస్తారు ఇప్పుడు ఈ గోదానం అంటే అది రెండు గంటల పని దాన్ని తీసుకురావడం దానికి అలంకారాలు చేయడం పూజలు చేయడం ఇది ముందు ఆవిక్కడి నుంచి పట్టుకొస్తారు పాలు తెచ్చుకుని కాఫీ తాగడానికి అలవాటు పడ్డం తప్ప ఆవిక్కడి నుంచి పట్టుకొస్తారు హైదరాబాద్లో కాబట్టి గోదానం చేయరు గోదాన ప్రతినిధిగా ముందే మాట్లాడేసుకుంటాను గోదానం చేయాలండి సార్ అంటే అయితే గోదానం నిమిత్తం ఐదు వేలు ఇవ్వండి అంటాడు ఆయన అంటే గోదానం ఐదు వేలు ఇవ్వలేండి వెయ్యి రూపాయలతో సర్దుబాటు చేసుకోండి అని ఈయన అయినా బేరం వాడుకుని మొత్తానికి రెండు చేస్తారు గోదానం కాబట్టి ఈ కొడుకులు గోదానం తనికే చేస్తారు చేయకపోతారు నేను చచ్చిపోయిన తర్వాత కాబట్టి నేను గోదానం చేసుకుంటాను అని ఒక ఆయన మొదలుపెట్టాడు అంటే నేను చెప్పిన చూడు మీరు గోదానం చేయండి అంటే కానీ చచ్చిపోతానన్నందుకు చేయండి ముంద మిస్టేక్ ఎందుకంటే ఒక అజ్ఞానాన్ని వైదికమైన కర్మతోటి దాన్ని మరింత బలోపేతం చేసుకోకూడదు వైదిక కర్మని అజ్ఞాన నివారణ వాడుకోవాలి తప్ప అజ్ఞానాన్ని బలోపేతం చేసుకుంటూ వాడుకోకూడదు నిధాంతులు అలా ఉండకూడదు సంసార్లు అలా ఉంటారు అందరి వేదాంతులకి సంసార్లకి అదే కదా భేదం గీత చదువుకుంటున్నానంటో మరణి చచ్చిపోతానేమో అని కర్మ చేస్తే వాడికి గీత ఏం జరిగినట్టుండే అసలు గీత గీత మొదటి శ్లోకం వీడు ఫెయిల్ అయిపోయాడు అంటే ఆదిలోనే హంసపాదు గీత చాలా కాంట్రడిక్చువరీగా ఉంటున్నాం అయితే దీంట్లో రహస్యం ఉంది ఎవడు పట్టించుకోడు భయపేసి చదువుకుంటున్నాం పారాయం చేస్తారు గీత గీత పారాయం చేస్తానంట స్వామీజీ గీత పారాయణ చేస్తున్నాం మీరు వచ్చి నాగరేజ్ చేయండి తప్ప జాతి ఏదో పెడతాడు జాతి అనేవే కాబట్టి ఆత్మ ద్రవ్యం కాదు ఆత్మ ఏ మృతి లేదు జన్మ లేదు మీరు ఇప్పుడు చేయండి నేను అంటే కానీ ఏమి తగిలించి ఇవ్వ ఇందుకోసమే ఈ కర్మ చేస్తున్నాము అని మీరు చేస్తే దానివల్ల చక్కగా శుద్ధికి భంగం నిన్న ఏదో చెప్తున్నాను ఈ ఘట నిర్మా ఘతం కార్యం ఘటానికి కారణము కపాలము ఈ మాట చెప్పారు ఎప్పుడైనా ఓ మాట అడిగారు ఎవడైనా కొమ్మరివాడు ఒక కపాలం చేసి ఇంకో కపాలం చేసి రెండు కపాలని చెప్పేసి ఘటం చేసుకుంటే చూసారా ఎక్కడైనా అలా చేస్తారా అని ఏ కొమ్మరివాడైనా అలా చేస్తాడా అని అడిగారు అయితే చూడండి మేము తార్కికులు వీళ్ళు వీళ్ళు ఎక్కువ రకం కొబ్బరి వాళ్ళు లోకల్లో కొబ్బరి వాళ్ళు అలా ఉండదు వీళ్ళ ఘటం వీళ్ళ ఇలాగే ఉంటుంది రెండు కపాలములను జత చేస్తే ఘటము కుట్టుము కపాలములు ఏమిటి ద్రవ్యం అవయవ ద్రవ్యం ఘటమేమిటి అవయవి ద్రవ్యం కాబట్టి ద్రవ్యము ద్రవ్యమునకు కారణం అలా ఉంటుంది వ్యవస్థ ద్రవ్యం ద్రవ్యస్ అన్యస్యత్ హేతు ద్రవ్యము ద్రవ్యమునకు కారణమవుతుంది అన్యము అన్యమునకు కారణం ఒకటి మరొకదానికి కారణమవుతుంది ఇప్పుడు నా నా తండ్రి ఎవరు మీ తండ్రి ఎవరు అంటే నేనే నా తండ్రి అని చెప్పకూడదు నేనే నాకు కారణము అని చెప్పకూడదు దేహాభిమానం ఉంటే దేహాభిమానానికి అతీతమైన కాలాతీతమైన జన్మ మృత్యువులకు అతీతమైన శుద్ధ చైతన్య రూపంగా ఉండి నా ఎందు కారణకార్యభావము కల్పితము అని అనాలి తప్ప దేహాభిమానం పెట్టుకుని నాకు నేనే కారణము అనుకో ఎందుకంటే అన్యస్య అన్యత్ కారణం ఓకే నాపి అంటే అది ఆయన ఏమంటు నటు తస్య వతీ దానికి అదే కారణం అనే మాట మాత్రం పోసగలదు కాబట్టి ఆత్మకి కారణం ఏమిటి ఆత్మకి ఆత్మయే కారణము అలాంటి వేషాలు పనికిరావు ఆత్మ ఆత్మగానే ఉంది ఇంకా ఇంట్లో కారణం లేదు కార్యం లేదు అని చెప్పాల్సి తప్ప అది దానికి అదే కారణము అని చెప్పడానికి వీలు అంటే మానవుని మస్తిష్కము కారణకార్యభావంతో సంక్రాంతమై ఉంటుంది కారణకార్యభావము జిడ్డు పట్టినట్టుగా పట్టేసి ఉంటుంది ప్రతిదానికి కారణకార్యభావమే మనవుని మస్తిష్కం అలా ఉంటుంది అందుకోసం ఆత్మస్వరూపాన్ని కారణకార్యభావము అనే చట్టంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు అంతే తప్ప ఆత్మస్వరూపము కారణకార్యభావానికి అతీతము అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అది పడుకోవాలి అదే అజ్ఞానం నాప్యద్రవ్యం కస్చిత్ కారణం స్వతంత్రం లోకే ఎక్కడైనా లోకంలో మీరు చూశారా ద్రవ్య ద్రవ్యము కానిది తనంత తానుగా కారణమై ఇంకొక దానికి జన్మనిచ్చి కార్యమును నిర్మాణం చేసినటువంటి దాఖలాలు మీకు ఎక్కడైనా లోకంలో కనపడ్డా లేవు కాబట్టి ద్రవ్యము కానిది స్వతంత్రంగా తనంత తానుగా మరొక దానికి కారణమవుతా అనేది అది కూడా పోసగదు నా జైవం ఆత్మనో ద్రవ్యత్వం ఏమో సమవాయత్వం ఓకే ఆత్మస్వరూపమునందు అవయవ అవయవి విభాగము ఉండదు ఇప్పుడు అజ అజము అంటాం ఆత్మ అజము పుట్టుకలేనిది ఏమిటి అజము అంటే అజము అంటే చాలా బాగా చెప్పాడు అవయవ అవయవి విభాగము లేకుండా ఏ ఇప్పుడు దేహం ఉందనుకోండి ఇది అజము కాదు భుజం ఎందుకని అవయవములు అన్నీ కలిస్తే అవయవి దేహము అవయవ అవయవి విభాగం ఉంది దేహంలో అంచేతనే ఇది తల్లి గర్భంలో ఈ దేహము అలా ఒక సెల్ మీద ఒక సెల్ సెల్స్ అవయవాలు అంటే మౌలి బాగా లోతు కాబట్టి సో ఆ సెల్స్ అనే అవయవముల లెవెల్లో సెల్ మీద సెల్ కలుపుకుంటూ పోయి స్టెమ్ సెల్స్ అంటాయి ఆ స్టెమ్ సెల్స్ నుంచి ఇండివిజువల్ సెల్స్ డెవలప్ అవుతాయి అవన్నీ కలుస్తాయి చిమ్కి సెల్ ఉంటున్నా నా సెల్ డివిజన్ అవుతూ ఉంటుంది స్టెమ్ సెల్స్ అనే లెవెల్లో అన్ని సెల్స్ ఒకే రూపంగా ఉంటాయి హృదయానికి హార్ట్ సెల్సు బ్రెయిన్ సెల్సు మజిల్ సెల్సు బోన్ సెల్స్ అన్నీ ఒక్కటే రూపంగా ఉంటాయి విభాగం ఉండదు ఇంకా డివైడ్ అవ్వదు అన్నా ఇంకా బ్రేక్ సెపరేషన్ రాదు డిఫరెన్షియేషన్ ఉండదు దాన్ని స్టెమ్ సెల్స్ అంటారు స్టెమ్ సెల్స్ తర్వాత విడిపోతాయి ఆది మొదటి మాసంలో ఉంటుంది శిశువుకి రెండవ మాసం మూడో మాసం వచ్చేప్పటికీ ఏ సెల్స్కి ఆ సెల్స్ కింద విడిపోతాయి విడిపోయి బ్రెయిన్ సెల్స్ డివైడ్ అయ్యి బ్రెయిన్ సెల్సే వస్తాయి హార్ట్ సెల్స్ డివైడ్ హార్ట్ సెల్సే వస్తాయి ఈ సెల్స్ అన్నీ కలిసి కలిసి కలిసి ఒక దేహం నిర్మాణం అవుతుంది ఆ దేహం ఏదో పుట్టిందనో వెట్టిందనో ఏదో వ్యవస్థ ఉంటుంది కానీ ఆత్మ అజము అంటే ఆత్మ చైతన్యమునందు అవయవ అవయవి విభాగము ఉండదు కాబట్టి దాని ఎందు కారణత్వాన్ని ఆరోపి కారణకార్యభావం ఆరోపించటము కాదు నచ్చ్రవ్యవం ధర్మాం ఆత్మ ఉపపద్యం వా కిత్ ఇప్పుడు ఆత్ ధర్మానాం అంటే ఆత్మనాం ఆత్మలకు కారణకార్యభావము అన్వయించదు కుదరదు ఎందువల్ల కారణకార్యభావం ఉండాలి అంటే రెండు కండిషన్స్ ఉండాలి ద్రవ్యత్వం ఉండాలి అన్యత్వం ఉండాలి అన్యత అన్యస్య కారణం ద్రవ్యం ద్రవ్యస్య కారణం అన్యత్వం ఉండాలి ద్రవ్యత్వం ఉండాలి ఆత్మస్వరూపంలో ద్రవ్యత్వము లేదు అన్యత్వము లేదు ఇప్పుడు సినిమా తెర మీద ప్రకాశిస్తూ ఉంటాయి అనేక రూపములు చైతన్యం కంటే భిన్నంగా ఏ రూపమునకు ఉనికి లేదు ఏ రూపం కూడా చైతన్యం కంటే భిన్నంగా లేదు సినిమా తెర మీద ఓ చెట్టు కనపడుతుంది ఆ చెట్టు అనే రూపము ప్రకాశము కంటే భిన్నంగా సపరేట్గా ఉందా లేదు ప్రకాశము భాషిస్తుంది అధిష్టానం భిన్నంగా ఇప్పుడు రజ్జు సత్వం ఉందనుకోండి రజ్జువును విడిచి సర్పం ఉండలేదు రజ్జువు యొక్క ఉనికియే తన ఉనికిగా చేసుకుని సర్పము అక్కడ ఉన్నట్లు కనపడుతుంది తప్ప రజ్జువు యొక్క ఉనికి లేకుండా సర్పము యొక్క ఉనికి ఉండనే ఉండదు కాబట్టి అన్యమనేది మీకు సినిమా తెర మీద వెయ్య కనబడితే ఆ వెయ్య కూడా ఆత్మ ఆ ప్రకాశము కంటే భిన్నములు కావు కాబట్టి అన్యము లేదు ఆత్మచైతన్యము కంటే అన్యము లేదు ఎందుకంటే ఆత్మచైతన్యాన్ని విడిచిపెట్టి ఏదీ ఉండదు ఉండలేదు అన్యము ఎప్పుడైతే లేదో అప్పుడు కారణకార్యభావము ఉండదు అంటే దీని తాత్పర్యం ఏంటంటేనండి సినిమాలో ప్రకాశానికి బొమ్మలకి మధ్యన కారణకార్యభావం ఏమీ లేదు ప్రకాశము కారణము బొమ్మ కార్యము అనేది అలాగేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం పోయి బొమ్మ వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది అలాగేమీ కాదు కారణకార్యభావం కుదరదు ఇప్పుడు కాంతి నుంచి చెట్టు వచ్చిందని చెప్పారు అనుకోండి ఈ తెర మీద చెట్టు కనపడుతుంది ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది కాంతి నుంచి వచ్చింది కాంతి నుంచి చెట్టు కావడం మీ ముఖం అలాగే ఉండదు కాంతి నుంచి చెట్టు తోడోటండి ఎవరు చెప్పారండి అలా ఎక్కడి నుంచి వస్తుంది చూడండి నీ దీపం నుంచి చెట్టు ఏమైనా ఉంది అని పుస్తాను కారణకార్యభావమే పుస్తకం ఎందుకంటే కాంతి వేరుగా చెట్టు వేరుగా ఉండాలి ఉంటే ఇదిగో ఇది చెట్టు ఇది కాంతి అన్యస్య అన్యత ఇది ద్రవ్యము ఇది ఇంకో ద్రవ్యము ద్రవ్యస్య ద్రవ్యం అప్పుడు కారణకార్యభావం ఇవి ఎలా అనువయిస్తాయి కాంతిలో అనువయించం అవన్నీ ఆభాసం కనపడేదే తప్పిస్తే ఉన్నవి కావు అదేవిధంగా ఆత్మచైతన్యంలో భాషించేటువంటి సకల జగత్తు మనం ఏమనుకుంటామో ఇది కనపడేదంతా సత్యం అనుకుంటాం ఈ థింక్ ఇది కాదు ఇప్పుడు మీకు మీరు న్యూస్ పెట్టారనుకోండి న్యూస్ పెడితే ఏమని కడపలో పోరు అని ఉంటుంది మీద పది వాడు న్యూస్ చేస్తూ ఉంటాడు వాడు ఐదు నిమిషాలు వర్ణిస్తాడు ఆ తర్వాత ఎవళ్ళెవళ్ళో పొలిటికల్ కామెంటేటర్స్ వచ్చి వరకంటే సేపు చర్చ మీరు వెంటనే ఓ విమానమో హెలికాప్టర్ ఎక్కేసి కడపలో దిగేసి చూస్తే అక్కడ ఏముండదు అక్కడ ఎవరి హడావిలో వాళ్ళు ఉంటారు బస్సులు రిక్షాలు ఎవడ కూరగాయలు కొంటుంది వాడు కూరగాయలు కోరుకుంటాడు ఎవరి ఉంటారు కడపలో పోరు అంటే కాబోలను కోవాలంటే ఏముండదు అదంతా కూడా ఆ పదములు వాక్యములతోటి వీళ్ళు నిర్మించుకున్నటువంటి భావజాలం తప్ప వాస్తవంగా ఏముండదు ఇట్ ఈజ్ మీరు దూరం నుంచి చూస్తే ఏదోలా అనిపిస్తుంది ఆ హీరాకడికి ఇప్పుడు సినిమా హీరో ఉన్నాడనుకోండి ఇప్పుడు రజనీకాంత్ రజనీకాంత్ eh is supposed to be very big man he is the supreme uh aso i already told you what I said now he is said to be suffering from slight illness big news slight illness big news breaking news headline news right now we are like this oh that's the question ఓసారి ఏమైంది నేను ఇలా కూర్చుని ఉన్నాను నా పక్కన ఎవరో ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు ఎవడా ఆయనని చూస్తే రజనీకాంత చూసిన మనం ఇలా తలకాయ ఎందుకంటే ఆయన తెలియదు మనం ఆయనకు తెలియదు ఎవరో అనుకున్నాం తర్వాత ఎవడో చెప్పారు రజనీకాంత్రమవు ఆయన ముందు ఇస్తే సార్ అలా అని నేను అనుకున్నా కాబట్టి ఏముండదు మీరు హైప్ పెట్టుకుంటారు తప్ప ఏముండదు అక్కడ అంతా కూడా మైండ్ పెట్టుకున్నటువంటి హైప్ దింగ్ లే సో కారణం ఇప్పుడు చెట్టు తెర మీద కనపడితే కాంతి నుంచి చెట్టు పుట్టింది కాంతి కారణము చెట్టు కార్యము దెర్ ఇస్ నథింగ్ లేదా దెర్ ఇస్ నో ట్రీ ఆ ట్రీని మీ మనస్సు రచించి పెట్టుకుని అదేవిధంగా సంసారంలో కూడా మనం ఏవేవో భావజాలాన్ని ఊహించుకుని ఈ వైదిలాగా అది ఎలాగా ఈ లాభం నష్టం ధర్మం ధర్మం సుఖం దుఃఖం వియోగం సంయోగం ఇవన్నీ మనం ఊహించుకుని వాటిని అలా ఊహ చేసి చేసి అదంతా సత్యమా అన్నట్టుగా భాషిస్తుంది అంటే అదంతా సత్యమని భ్రమించడానికి అలవాటు పడి ఉంటాం వాస్తవంలో ఏది సత్యం కాదు ఇదంతా కూడా ఒక పెద్ద భ్రమ పెద్ద స్వప్నం నేను మిత్రుడికి ఒక అతనికి ఓ లెటర్ రావేస్తాను అంతా ఎవరు రాస్తానంటే చూడండి జీవితంలో ఒక వివిధ స్థాయిలు ఉంటాయి ప్రాథమిక స్థాయిలో అంటే బాల్యంలో ఇవ్వడంలో మనం ఏం చేస్తాము వి ఫైట్ బాల్యం ఇవ్వడం వల్ల వి ఫై ఇప్పుడు మా తమ్ముడు ఉండేవాడు సంస్కృతం సరిగ్గా చదివేవాడు కాదు ఐ యూస్ టు ఫైనా నేను పొద్దున్న కారక ప్రకరణను ఐదు సూత్రాలు చెప్పి వెళ్ళివ్వండి సాయంకాలం రాగానే నాకు ఐదు సూత్రాలు వాళ్ళు అప్పయపాలి అప్పయ్యప్పకపోతే నాకు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపడివ్వండి యు ఫైట్ అండ్ అది ఎవ్వరము తర్వాత బాగా వివేకం బాగా వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏమని యు డోంట్ ఫైట్ ఎందుకంటే ఫైటింగ్ ఓట్ అకాంప్లిషన్ ఇది you don't fight you see you know you accept and if there is a response it will come spontaneous spontaneous response అంటే ఏంటి సంస్థకు జోడుకుంటునాడు కారణం వచ్చా పాఠం కావాలనునాడు పాఠం చెప్పడం అనే రెస్పాన్స్ వస్తుంది don't fight so you think it's not do, you accept చదువుకోవటం లేదు యూ యాక్సెప్ట్ చేయడం రెస్పాన్స్ ఆటోమేటిక్గా వస్తుంది స్పాంటేనియస్ రెస్పాన్స్ ఉంటుంది యూ డోంట్ ఫైంట్ ఏమండి అది ఎవరినో ఈ ఫైట్ చేయటం అన్నది అజ్ఞానం యాక్సెప్ట్ చేసి ఆ యాక్సెప్టెన్స్ నుంచి యూ డోంట్ ఫైట్ డెస్టినీ మీరు పెద్దలు ముఖ్యంగా ఒక సమయం దాటిన తర్వాత యూ కెనాట్ ఫైట్ డెస్టినీ అప్పుడు కూడా ఫైట్ చేసుకుంటే డెస్టినీని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాయి యుద్ధార్థ్యంలో వచ్చే ఫ్రస్ట్రేషన్ ఏమిటంటే యూ వాంట్ టు ఫైట్ సో తర్వాత ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఉన్నది ఈ క్యాన్సర్ వ్యాధి మీద రెండు అప్రోచ్ ఇది మోడర్ ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన అప్రోచ్ ఒకప్పుడు అప్రోచ్ ఏమిటంటే సమ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్న అప్రోచ్ ఇప్పటికి చాలా చోట్ల అలాగే ఉంటుంది అదేమిటంటే ఒక బిల్ బోర్డ్ ఉంటుంది వై ఫైట్ క్యాన్సర్ విత్ ఆల్ అవర్ మైండ్ అంటే క్యాన్సర్ వస్తే మనకున్న శక్తి అంతా ఉపయోగించి దాన్ని ఫైట్ చేస్తాం ఏమిటి మనకున్న శక్తి కెమోథెరపీ రేడియాలజీ అండర్ ఇంకేముంది రెండేట సర్జరీ మూడు ఈ మూడు మనకున్న శక్తి మన చేతిలో ఉన్న పవర్ ఇదంతా ఉపయోగించి మీ ఫైట్ క్యాన్సర్ సెల్స్ని మీరు ఫైట్ చేస్తారు నేను ఫైట్ చేస్తానని మొదలు పెడతాను ఆ ఫైట్లో మీరు తునాతునకులు physically you become shattered and mentally you reach the upper limits of hell itself you should not fight cancer ee roju re now the medical ipudu medical science kuda baga telusukunnaru iyanne kuda med modern medicine chusi nenu cheptunna most advanced anderson ke, uh, cancer institute houston dali reports chadivi nenu cheptunna vaalu telusukunnaru క్యాన్సర్ని మనకున్న మైట్ అంతా పెట్టి ఫైట్ చేస్తామన్నది తప్పు